ఈ స్కై పరాధనలో జాయిన్ అయినా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవునికి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను మరి ఒకసారి అందరికీ ప్రైజ్ రాడ్ అన్న ప్రైజ్ రాడ్ అన్న మీరు ప్రేయర్ చేయండి పరశుదర భగవ తండ్రి మహోన్నత రగం ఏసయ్య మీకే సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లించుకొని ఈ ఉదయం నుంచి తమని కాచి కాపాడి సురక్షిత ఇంటి చేర్చింది వందనాలు ముఖ్యంగా అయినా మీ ప్రార్థనలా తను మీతో పాటు కలిసి తను మళ్ళీ ఆవాసంలో మేము ముందుకోలాగినా మీరు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి మీకు పొందనాలనైనా మేము మీతో సంభాషించాల మేము మళ్ళీ ముఖాముఖ ఆశని ఆసక్తిని అధికం చేయమని ప్రార్థిస్తున్నాం నైనా మాలో యొక్క అగ్ని ఆరిపోకుండా తండ్రి వెళ్ళి వచ్చిన జీవితంలో మేము పడిపోకుండా తండ్రి ప్రతి మీ పక్షంగా రోషంగా జీవించలేగన తండ్రి పరిశుద్ధంగా తను మళ్ళీ యోగ్యనిగా జీవించలేక నడిపించమని ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం వహించండి వాళ్ళందరినీ నడిపించండి ప్రతి చోట తండ్రి మీ యొక్క నీతి సత్యాన్ని మేము ప్రకటించేలాగా సైతాన్ రాజ్యం మీద విజృంభించి పడేలాగా తండ్రి సైతాన్ రాజ్యాన్ని తన మళ్ళీ కూలగొట్టి అందులో నుంచి అనేట్లను బయటికి లాక్కొచ్చేలాగాన తండ్రి అభిషేకించి నడిపించమని ప్రార్థం అందుకొరకు తండ్రి యథార్థతతో తండ్రి వినయ వ్యక్తులతో నీతి కలిగి తండ్రి పరిశుద్ధత కలిగి ఆయన నాజలు చేపట్టే జీవితంలో ప్రతీహింపడి జీవించేలాగన ప్రతి క్షణం మీతో సంభాషిస్తూ మీ స్వరం వినే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం పాటల చేత తను మళ్ళీ వాక్యం చేత మిమ్మల్ని కనపరిచి మరి బలపరిచినైనా మమ్మల్ని నడిపించండి తండ్రి అదేవిధంగా ప్రభావ మీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి చేతులలో విశేషమైన అద్భుతాలు స్వస్థతాలు తండ్రి అద్భుతకరం జరిగించండి తండ్రి ఆలస్యం అనుకున్నవన్నీ జరిగించమని ప్రార్థిస్తున్నాము ప్రభావ మా భవిష్యత్తు మీ చేతులు సురక్షితంగా ఉన్నాయని తండ్రి సామెతల కీర్తన గ్రంథం నలభై ఆదంలో జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి మా భవిష్యత్తులో మా భవిష్యత్ మా భవిష్యత్తుని మించిన తలంపులు బహు ఉన్నతమైనవి మీ దృష్టిలో ప్రభా అవి లెక్కకు మించిన కాబట్టి మీ టైం కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభావ మీ సమయాన్ని మేము ఎదురు చూసిగా ఉంచేలాగనా ఆ సమయాన్ని దృష్టించేలాగా శాపడం అని తండ్రి ప్రతిక్షణం తండ్రి మీకు అంగీకారం కూడా మా ప్రవర్తన అంతట్ల లోబడిలాగనా ఓ ప్రభావ మమ్మల్ని సాత్వికంగా దినమాస కలిగిన వారిగా చేయండి యోగ్యులుగా తేరచమని ప్రార్థిస్తున్నాం మాలో అతిశయము గర్వము ఉండకుండా కాపాడండి తండ్రి సైతాన్ని రీతిగా పడిపోయి ఆ రీతిగా పడిపోతాం లేకపోతే కాబట్టి నేను మేము ఎట్టి పరిస్థితుల ప్రభావ వాడి గుణగణాలు లేకుండా సంపూర్ణంగా మీ అందు ప్రభ జీవించగా పరిశుద్ధాత్మాభిషేకం మన గురించి నడిపించండి మేము సురక్షితంగా మనందరినీ చేర్చమని ప్రార్థిస్తున్నాం ఇంకా రాని వాళ్ళందరినీ త్వరగాప్పించమని మీ యొక్క అదుపులోకి తీసుకుంటాం తీసుకోమని ప్రార్థిస్తున్నాం కృపగల దేవ మేము ఉంటున్న కాలం బహుభయంకరమైన కాలం కాబట్టి ఏ రీతిగా మీ కొరకు శాశ్వత జీవించాలా ఏ రీతిగా అనేక మీ చెంత నడిపించాలా ఆత్మల సంపాదన భారం అందరికి అనుకరించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి థ్యాంక్ యూ అన్న ప్రైజ్ ప్రైజ్ రవి బ్రదర్ మీరు పాట పాడండి ఓకే సార్ ప్రైజ్ ఆర్సిస్తాం బ్రదర్స్ అందరికి ప్రైజ్ పాట పాడుకున్నాం పాడనా మౌనముగానే స్కీర్తనా చూడనా బోరకై నిలచి నీ పరాక్రమ కార్యములు పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా చూడనా ోరకై నిలచీ ీ పరాక్రమ కార్యములు ఏ సయ్యాని తో సహజీవనము నాశలు తెచి తృప్తి పరచనే ఏ శయ్యాన్ని సహజీవనము నాశలు తెచి తృప్తి పరచనే డనా మౌనముగా నీ స్థుతి కీర్తన ప్రతి ఉదయమున నీ కృపలోనే నువ్వులసింతుని నీ రక్తాభిషేకము కడిగనే నా ప్రాణాత్మ శరీరమును ప్రతి ఉదయమున నీ కృపలో నీ నువ్వుల్లసింతుని నీ రక్తాభిషేకము కడిగినే నా ప్రాణాత్మ శరీరమును నా విమోచన గానము నీవే నా రక్షణ శృంగము నీవే నా విమోచన గానము నీవే రక్షణ శృంగము నీవే వాడనా మౌనముగా నీ స్థుతి కీర్తనా దీర్ఘ శాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందుని నీ ప్రశాంత పవనాలు అనిచినే ోహపు పొంగులన్నీయూ దీర్ఘ శాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందు నే నీ ప్రశాంత పవనాలు అనుచనీ నాయా మోహపు పొంగులన్నీ నావో దార్పుని దివీ నీవే నందేత్రముని వే నవోదాపుని దివి నిే నక్షేత్రముని వే పాడనా మౌనముగనే స్కీర్తనా చూడనా య నిలచి నీ పరాక్రమ కార్యములు ఏ సయ్యాని తో సహ జీవనము నాశలు తీర్చి తృప్తి పరచనే ఏ సయ్యానితో సహ జీవనము నాశలు తీప్తి పరచనే పాడనా మౌనముగా నే స్థుతి కీర్తనా నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకుంటినీ నీ తైలాభిషేకము నిండినే నాంతరంగమంతయును నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకుంటినీ నీ తైలాభిషేకము నిండిని నా అంతరంగమంతయును నా మానసవీనవు నీవే నా ఆరాధన పల్లకి నీవే నా మానసవీనవు నీవే నారాధన పల్లకి నీ వే పాడనా మౌనముగానే స్కీర్తనా చూడనా పూరకయే నిలచీ నీ పరాక్రమ కార్యములు పాడనా మౌనముగానే స్తుకీర్తన చూడనా భూరకయే నిలచి నీ పరాక్రమ కార్యములు ఏ సయ్యా సహజీవనము తీర్చి తృప్తి పరచనే ఏ సయ్యానేతో సహ జీవనము నాశలు తీర్చి తృప్తి పరచనే పాడనా మౌనముగానే స్థుతి కీర్తన హలో థ్యాంక్ యూ సిస్టర్ ప్రజలాడు అందరికీ థ్యాంక్ యూ బ్రదర్ ప్రజలాడు మన మధ్యలో మనకు గ్లోరీ సిస్టర్ వాక్యం అందిస్తుంది ప్రజలాడు సిస్టర్ సిస్టర్స్ ప్రార్థన చేసుకుందాం స్థూత్రం పరిశుద్ర రజానికి వందనాలు తండ్రి ఏ శుక్రీ సజానికి స్తోత్రం దేవా ఎక్కడ నీ ఇద్దరు ముగ్గురు దేవ అక్కడ మీరు ఉంటారు దేవా దేవాని నామ పటిక్కడ మీరు దేవా మాకు చిన్న మందలు మీరు దియండి మీకు పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు తెచ్చండి ముఖ్యంగా మమ్మల్ని అందరినీ దినమంతా కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన దేవానికి వందనాలు ఏ స్తోత్రం దేవాక్యం ద్వారా మీరే మా అతను దేవానికి స్తోత్రం దేవాక్యాన్సారా మేము జీవించాలే అధితరులకు మేము ప్రకటించాలా దేవాలాంటి జీవితం మీరు మాకు దయచేసి నీ పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచేసి దేవ మీరే మాట్లాడమని నీ నామానికి స్థుతి ఘనత మహిమ చెలిస్తూ కేసు కృష్ణాం నడుచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ప్రేజలా నాణిప బంధనాలు దేవునికి స్తోత్రం వాక్యం చూసుకుందాము జపన్య జపన్య గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం మొదటి వచనం జపన్య ఒకటి మొదటి వచనం యూధ రాజగు ఆమోను కుమారుడైన ఓషియా దినములలో ఇజిక ఇజికయాకు పుట్టిన అమరియ కుమారుడగు గెదెల్యకు జననమైన కూషి కుమారుడగు జపన్యకు ప్రత్యక్షమైన యోహోవ వాకు ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నంటే రాజగు దినములలో అంట ఆ దినములలో అంట ఆమోను ఆమోను ఓషియా ఇజికియ అమరియల్య కూషి కుమారుడైన జపన్యకు ప్రత్యక్షమైన యహోవాకు ప్రవచన రీతిగా దేవుడు మనతోని మాట్లాడతా ఉన్నాడు ప్రవచన రీతిగా మాట్లాడతాడు యూధ రాజగు దినములలో అక్కడ యూధ రాజగు దినముల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటున్నాడు అంటే ఇక్కడ చూసుకుందాం ఏమీయూ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తము నేను ఉడ్చివేసేదను ఇదే యహోవాకు ఇక్కడ ఏమంటున్నాడు ఈ యొక్క ప్రవక్త ఆ యొక్క దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రవచన రీతిగా ఏమియు లేకుండా ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తం నేను ఊడ్చివేసదెను ఇదే యహోవాకు కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఇదే యహోవాకు కాబట్టి దేవుడు ప్రవచన రీతిగా మనతోని మాట్లాడతా ఉన్నాడు చూడు ఆనాడు మనము నోవా కాలంలో మనము చూసినాం ఏం చేసిండు దేవుడు జలంతో మొత్తం ముంచి వేసేసిండు ఏం లేకుండా భూమి మీద ఏం కానీ ఆ నోవా కుటుంబంనే దేవుడు రక్షించిండు కాపాడిండు రక్షించి కాపాడిండు అందులో ఆ యొక్క మందిని దేవుడు భద్రపరిచినాడు కాబట్టి ఈ రోజు దేవుడు మనకి మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఏమీ విడవకుండా భూమి మీద నున్న సమస్యను నేను ఇదే యహోవా వక్కు ఇంకేమంటుండు మనుషులనేమి పశువులనేమి నేను ఓడిచివేసేదను ఆకాశ పక్షులనేమి సముద్ర మత్య్యంలోనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదులనేమి నేను ఊడ్చివేసేదను ఈ మాటలు మనకు వింటే ఏమంట ఏమనిపిస్తుందంటే మనకి నిన్వే పట్నంలో అక్కడ జరిగింది దేవుడు అక్కడ నిన్వే పట్నంకి చెప్పిండు యోనాను బొమ్మంటే ఆయన ఎక్కడ పోయిండు నిన్వే పొమ్మంటే తార్షికి వెళ్ళిపోయిండు అక్కడ అక్కడ ఏం చేసిడంట అన్యులైన వాళ్ళు ఏం చేసి రాజులే కానీ పశువులే కానీ ప్రత్యేది వాళ్ళు ఏం చేసిడంట ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండు కాబట్టి దేవుడు వాళ్ళని క్షమించి వాళ్ళకి విడుదల చేసిండు వాళ్ళని విడుదల చేసిండు వాళ్ళని దేవుడు రక్షించిండు కానీ దేవు యోన ఏం చేసిండే స్టార్షిషిక పోయి నిన్వేకి పొమ్మ అంటే కాబట్టి ఇక్కడ అదే నాకు అధిక జ్ఞాపకం చదువుతుంటే అర్థమవుతుంది ఏమనిపిస్తుంది అంటే పక్షులను సముద్రం మత్స్యంలో అన్నిటిని దేవుడు ఇక్కడ ఏం చేసిండు చూడు చేసిడు ఆనాడు యోనాకాలంలో కూడా నోవా కాలంలో కూడా ఇట్లనే జరిగింది కానీ అక్కడ దేవుడు అక్కడ వాళ్ళని రక్షించినాడు మరి అక్కడ నిన్వే పట్టినస్తులను కూడా దేవుడు కాపాడండు కానీ ఈరోజు దేవుడు మనతో కూడా చెప్తా ఇలాంటి భయంకరమైన దినములలో మనము ఉన్నాం మనుషులనంట పశువులనంట ఊడ్చి వేస్తాను ఆకాశ పక్షులనేమి సముద్రం మత్స్యంలోనేమి దుర్జనులనేమి వారు చేసిన బహవాదులనేమి నేను ఊడ్చి భూమి మీద ఎవ్వరునూ లేకుండా మనుష నిర్మూలము చేసేదను చూడు దేవుడు మనుష కూడా దేవుడిని నిర్మూలము చేస్తానట కానీ ఆనాడు సుధమ గుమ్మర భయంకరమైన పాపం ఉంది దానికంటే ఇది ఇంకా భయంకరమైన పాపము ఈ లోకంలో మనందరము జీవిస్తా ఉన్నాం భయంకరమైన పాపం ఈ లోకంలో భయంకరమైన పాపం ఉంది కాబట్టి ఇంకా భయంకరమైన పాపం ఉంది కాబట్టి దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అలాంటి స్థితిలో వాళ్ళు ఏం చేసిరంటే అప్పుడు ప్రార్థనలు చేసి దేవుడు మాట విన్నారు దేవుడు మాట విన్నారు ఈనాడు మరి క్రైస్తవ సంఘాలు ఉన్నాయి క్రైస్తవత్వ మనుషులు ఉన్నారు దేవుడు పిల్లలు ఉన్నారు చాలా మంది ఆయనకి అవిధేత చూపిస్తున్నారు విధేయత కలిగి జీవిస్తలేరు భయము లేదు భక్తి లేకుండా పోయింది మనుషులలో దేవుడు అనే భయమే లేదు ముఖ్యంగా దేవుని భయము చాలా అవసరం దేవుడి అంది భయభక్తి చాలా అవసరం కాబట్టి ఇక్కడ అదే అంటా వేస్తా అంటా ఇది చదువుతుంటే ఈ మాటలు చదువుతుంటే భయంకరం ఎందుకంటే దేవుడు మాట్లాడే మాట భయమే భయపడాలా మనము దేవుడు ఇట్లా మనతోననే భయము దేవుడికి భయపడాలా మనం మనుషులకి కాదు సైతానికి కాదు కానీ దేవుడికి మనము భయపడాలి కాబట్టి ఇక్కడ అదే అంటున్న మనిష జాతిని దేవుడు అంట నిర్మూలము చేస్తానని మళ్ళీ దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతా ఉన్నాడు ఇంకేమంటుడు నా హస్తమును యూదా మీదను ఎరిషలేము నివాసుల నివాసులందరి మీదను చాపి ఏమి దేవుడు ఆయన హస్తం యూదావారి మీదను ఎరుషలేము నివాసులందరి మీదను చాపి బయలు యొక్క భక్తులలో శేషించిన వారిని దానికి ప్రతిశుతులాగు వారిని దాని అర్చకులను నిర్మూలము చేసేదను చూడు అందులో ఉన్న ఈ మనుషులను ఏం చేస్తుంట దేవుడు నిర్మూలము చేస్తాడంట చూడు ఈనాడు క్రైస్తత్వం ఉంది కానీ ఏం చేస్తా ఉన్నారు దేవునికి వ్యతిరేకత ఇంకా తన ఇష్టం వచ్చిన సార్ మరి ప్రేమిస్తా ప్రతి వస్తువుని ప్రేమిస్తా దానే ప్రేమిస్తుడు కానీ దేవుని మాత్రము ప్రేమిస్తలే దానే ప్రేమిస్తున్నారు భయం మాత్రం వాళ్ళకి లేకుండా పోయింది కాబట్టి ఇక్కడ అంటా దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు ఆనాడు మరి నోవాతోనే చేసిండు దేవుడు మాట్లాడి అక్కడ ఆ మనుషులను దేవుడు రక్షించినడు జలంతోనే చేసిండు కానీ అక్కడ దేవుడు పశ్చాత్తాపము పొందిండు నేను ఇంకోసారి చేయనని అంటుండు కానీ ఈసారి రెండో రాకటికి భయంకర భయంకరమైన తీర్పు ఉంటది భయంకరమైన తీర్పు ఉంటది కాబట్టి మరి దేవుని పిల్లలు ఎట్లా దేవుని దగ్గర భయము కలిగి ఉంటున్నారా దేవుని అందు ఆ కలిగి వినయము కలిగి దీన మనసు కలిగి పశ్చాత్తపడి ఆయనకి భయపడి ఆయనకి లోబడి ఉంటున్నారా ఆయనకి లోబడి ఉంటున్నారా అది మనము చూసుకోవాలి మన జీవితంలో ఏవి శరీర క్రియలు ఉన్నాయో దిన మనము మన లోపల క్రియలు ఉండే దాని నుంచి మనం విడుదల పొందడము విడుదల పొందడం మనము నేర్చుకోవాలి వాళ్ళ ఉంటే ఆ రోజా అలాంటి శరీరక్రియ తనంపు మనకు దాని నుంచి మనము విడుదల పొందడం మనము చూసుకోవాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఎరుషలేము యువదావారి మీదనంట ఎరుషులేము మీదంట దేవుడు ఏం చేసినట్ట తన హస్తంను చాపిండంట కాబట్టి ఈ రోజు దేవుడు హస్తం కూడా మనకి తోడై ఉండి మనని నడిపిస్తా ఉంది మన నడిపిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తా ఉంది కాబట్టి దేవుడు ప్రవచన రీతిగా మనతో మాట్లాడుతా ఉన్నాడు కాబట్టి ఇలాంటి మనుషులు ఉన్నారు కాబట్టి దేవుడేం చేసినడు దాని నుంచి అంట ఏం చేసినట్ట అర్చకులను అందరినీ ఏం చేసినట్ట ఇక్కడ నిర్మూలము చేస్తా అంటుడు నిర్మూలము తీసేస్తా అంటుండు దేవుడే చూడు చెప్పినప్పుడు దేవుడి మాట విన్న వినకుండా దేవుడు చెప్తా ఉంటే దేవుడు మాట వినకుండి దేవుడి మాటకు లోబడకుంటే దేవుడు ఏం చేస్తాడు దేవుడు పక్క జరిగిపోతాడు దేవుడు మనిషిని శిక్షిస్తాడు గద్దిస్తా ఉంటాడు కాబట్టి ఇక్కడ అదే అంటా కాబట్టి ఆయన మాట మనం వినడము నేర్చుకోవాలి అదే జేపన్య రెండో అధ్యాయంలో మొదటి వచనంలో ఏమంటుండే సిగ్గుమాలిన జనులార కూడి రండి అంటుండు దేవుడేం అంటుండు సిగ్గుమాలిన జనులార కూడి రండి పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నదంట సమయం అంట పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించిపోవచ్చున్నదంట మనం చూస్తూనే ఎందుకంటే మత్యసు వార్తలో రాసినాడు ఇరవై అధ్యాయంలో దేవుడే దినాలని తక్కువ చేసిన చేసినంటే ఏ శరీరం తప్పించుకోలేదా కాబట్టి అక్కడ దేవుడు చేసినాడు కాబట్టి దినాలు సమయంలో సంవత్సరాలు గతించిపోతున్నాయి నెలలు గతించిపోతున్నాయి వారాలు రోజులు గతించిపోతా చూడు దేవుడు ఇక్కడ అదే అంటున్నాడు సిగ్గుమాలిన జనులార అంటే ఈనాడు క్రైస్తత్వంకి దేవుడు ఏమంటుడు సిగ్గుమాలిన జనులార అంటున్నాడు అంటే సిగ్గుతో దేవుడు అంటూ సిగ్గు లేదు మీకు సిగ్గు అని అడుతున్నాడు దేవుడు దేవుడు అంటా సిగ్గుమాలిన జనులార కూడి రండి పొట్టు గాలికి ఎగురున్న ఎగురినట్లు సమయము గతించిపోవచ్చున్నదంట సమయం గతించిపోవచ్చున్నది ఎంతో సమయము వేస్ట్ చేస్తా ఉంటాం ఎంతో సమయం చూడు ఈనాడు అన్ని లేమో కానీ దేవుని పిల్లలలోనే ఉంది ఏముంది ఇప్పుడు ఏదైనా మాట్లాడినామంటే ఒకరి తర్వాత ఒకరి ముచ్చట వెళ్తూనే ఉంటుంది కానీ అలాంటి ముచ్చట మనం ఏం చేయాలి దాని నుంచి పక్కకు జరగడము తొలగిపోవడం మనము చూసుకోవాలి కాబట్టి ఇక్కడ అదే అంటుండ సమయం అంట గతించిపో సమయం అంటే గతించిపోచుందా అంట ఆ సమయం అంట గతించిపోచున్నది కాబట్టి కాబట్టి కాబట్టి దేవుడు అంటున్నాడు మనతో మాట్లాడుతా ఉన్నాడు ఆ సమయం అంటే వేస్ట్ చేయడానికి వీలేదు ముఖ్యంగా సమయము చాలా మనకి అవసరం సమయం చాలా అవసరం కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు కాబట్టి జనులార అంటున్నాడు సిగ్గుమాలిన జనులార కూడి రండి రండి అంటుండు అంటే ఎందుకు రండి అంటుండేనే నా ఇద్దకు రండి అంటున్నాడు దేవుడు నా ఇద్దకు రండి రండి కూర్చోండి నేర్చుకోండి మీరు నా యొక్క సువార్తని మీరు ప్రకటించండి అని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు ఈనాడు క్రైస్తవులతోని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు బిడ్డలతో అందరితో మనతోని కూడా దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు పొట్టు గాలికి ఎగిరినట్లు సమయం గతించు చిన్నది విధి నిర్ణయము పే యహోవ కోపాగ్ని మీ మీది మీ పే రాకమునిపే మిమ్మని శిక్షించుటకై యహోవ ఉగ్రత దినము రాక మునుపే కూడిరండి కూడిరండి సమయం లేదు కూర్చోండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని దేవుడు మనతోని ఉన్నాడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన చేయండి ఎక్కడ నామంలో ఇద్దరు ముగ్గురున్న దేవుడు ఉంటా అంటున్నాడు ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే దేవుడు మన మాట వింటాడు కాబట్టి దేవుడు ఇక్కడ అంటే ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని శిక్షించటకే యహో ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి అంటున్నాడు దేవుడు కూడి రండి నాయుద్దకు రండి నా మాటలు వినండి అంటా ప్రతిరోజు మనం మాటలు దేవుడి మాటలు వింటా ఏం మాట్లాడుతున్నాడు దేవుడి మాటలు మనము వింటా ఆ మాటలు ఎవరితోనే ఏం మాట్లాడుతున్నాడు దేవుడు మాటలు మనం వింటున్నాము ఎట్లా మరి జీవించాలి ఈ మాటలు మనకి వర్తిస్తున్నాయా మనం కరెక్ట్గా ఉన్నామా లేమా సరి చేసుకోవాలి కరెక్ట్ గా ఉన్నామా లేదా మనం సరి చేసుకోవాలి దేవుడు ఏమంటుండు ఒక్కడు నీతి మంత్రుడు లేడు అని అంటా కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే మనం ఏం చేయాలంట దేవుడు మాట వింటేనే ఆయనే నీతి కాబట్టి ఆయన మాటలే మనము వినడము నేర్చుకోవాలి కాబట్టి ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి ఉగ్రత వస్తుందంట భయంకరమైన ఉగ్రత దినం వస్తుంది కాబట్టి కూడి చేయండి ప్రార్థనలు చేయండి నా మాట వినండి నా దగ్గర కూర్చొని నేర్చుకోండి నేను స్వాత్వికుడు అని అంటున్నాడు నేను దీన గలవాడను అంటుండు ఆయన స్వాత్వికుడు దీన మనసు గలవాడు మరి ఆయన మనసు కూడా మనం ధరించుకోవాలి కదా ఆ స్వాత్విక మనం కూడా ఉండాలి మనం కూడా దీన కలిగి మనం కూడా ఉండాలి మనం కూడా ఓర్చుకునే మన గుణం కూడా మనకి ఉండాలి కాబట్టి ఇక్కడ అదే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటుడు దేశంలో స్వాత్వికులైన ఆయన న్యాయవిధులను అనుసరించు సమస్త దీనులారా యహోవాను వెదుకుడి దేశంలో ఎట్లుండ స్వాతికులై ఆయన న్యాయ విధులను అనుసరించి ఆయన న్యాయ అనుసరించి సమస్త దీనులారా అంటున్నాడు దీనత్వము కలిగి ఉండాలి మనిషికి ఏం కలిగి ఉండాలి దీనత్వము దీనత్వము కలిగి ఉండాలంట దీనత్వం కలిగి ఉండాలి దీనులారా యోవాను వెతుకుడి దేవుణ్ణి వెతకాలంట సమయము లేదు కాబట్టి ఇప్పుడే ఇదే సమయము కాబట్టి దేవుణ్ణి మనము వెతకాలే దేవుని వెతకడం మనము నేర్చుకోవాలి కాబట్టి దేవుడు మనతోని మాట్లాడతా సమయము గతించి పోచున్నది కాబట్టి ఆయన మాట మనము వినాలి ఆయనకు మనము లోబడాలే కాబట్టి దేవుడు మనతోని అంటా ఉన్నాడు కాబట్టి ఇంకేమంటుండు మీరు వెతికి వినయము గలవారై వెతకాలంట మనకేముండాలంట వినయము వినయము ఉండాలంట వినయము కలిగి ఉండాలి వినయము కలిగి ప్రీతికరమైన సేవ చేయాలని అక్కడ మనకి ఎబ్రియ రాసిన పత్రికలో రాసి ఉన్నది కాబట్టి మనం దేవుడిదంట వినయము కలిగి ఉండాలంట ఆయన మాటకి మనం డూబడాలి మనుషులు కాదు మనుషులు ఎన్నో అంటుంటారు మనం పట్టించుకోవద్దు మనుషులు ఎన్నో అంటారు ఎన్నో అంటుంటారు ఎన్నో నిందిస్తారు ఎన్నో మాట్లాడుతుంటారు కానీ మనం దాన్ని పట్టించుకోవద్దు దేవునికి అప్పచెప్పాలి దేవుడికి అలా మనల్ని అన్న కూడా మనం ఎంచాలి యశు ప్రభావ ఏం మాట్లాడతారు కాబట్టి వాళ్ళని క్షమించండి మీరు క్షమించండి మేము కూడా క్షమిస్తున్నారు మీరు కూడా క్షమించండి అని మనం ప్రార్థన చేయాలి కాబట్టి వినయము నీతిని అనుసరించిన ఎడల్లా నీతిని అంట అనుసరించాలంట అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినంన మీరు దాచబడుదురు ఏమంటుండు ఒకవేళ నీతిని అనుసరించిన ఎడల ఒక్కవేల ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడుదురు అంటా కాబట్టి మనము వినయము దీన ఈ దీనత్వము చాలా అవసరం దీనంగా దీన కలిగి ఉండాలి ఎందుకంటే ఆయనే నీనా పాపాల కొరకు దేవుడు శిల్వలో భరించినడు ఇంత తగ్గించుకుంటూ తాను తాను రిక్తునిగా సిలువలో రక్తము మన కొరకు కార్చినడు దేవుడు కాబట్టి ఆ దేవుడు ధరించు ఆ దేవుడు తగ్గించుకొని మరి ఆయన స్వాత్వికము చూపించినడు కాబట్టి ఆయన దీన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మనసును కూడా మనము ధరించుకోవాలి ధరించుకుంటేనే దేవుడు యొక్క శక్తి పరిశుధాత్మ శక్తి పొందుకుంటేనే అలాంటి గుణం మనకి వస్తుంది అలాంటి గుణం మనకు ఉన్నదంటే పరిశుధాత్మ పొందుకున్నా కూడా మనకి ఏమి విలువ లేకుండా పోతుంది ఏమి విలువ లేకుండా పోతుంది కాబట్టి అలాంటి దీనత్వం మనకు చాలా అవసరం వినయము కలిగి మనము ఉండాలి వినయము కలిగి మనము ఉండాలని దేవుడు అంటా ఉండు కాబట్టి ఇక్కడ వినయము కలిగి ఉంటే అంట ఉగ్రత దినం అంట మీరు దాచబడతారు అంటుండు దేవుడు దాచపడి దాస్తాడు అంట మనని దేవుడు దాస్తట అందుకే అంటు ప్రకటనలు ఏమంటుడు వీరి నోట ఏ అబద్ధము లేదు శ్రీ సాంగత్యం నుండి అపవిత్రులు కారనివారు వీరి మీద ఏ నింద లేదు అంటా ఉన్నాడు మరి మరి వీరు అన్నిందులని అంటా ఉండు కాబట్టి అలాంటి మాట మనకు రావాలంటే మనం ఏం చేయాలంట దీన మనసు కలిగి ఉండాలి వినయము కలిగి మనము ఉండాలి ఆయన నీతిని అనుసరించిన వారి అనుసరించి నా ఎడన ఒకవేళ ఆయన ఉగ్రత దిన మనము దాచబడదము కాబట్టి దేవుడు దాస్తాడంట మనం దీన మనసు కలిగి ఉంటే వినయము కలిగి ఉంటే దేవుడు ఉగ్రత దినం అంట మనని దాచిస్తాడంట దేవుడు ఆయన ఎదుట మనం ధైర్యంగా నిలబడాలంటే ఇక వాక్యం మన హృదయంలు ఉంటేనే ఆయన ఎదుట మనం ధైర్యం నిలబడ నిలబడతాము అది పత్రికల యోహవాన్ పత్రికలలో దేవుడు మనతో అంటా ఉండు అక్కడ అంటుండు దేవుడు ఏమంటుండు ఆయన ఎంత ధైర్యం నిలబడాలంటే ఈ యొక్క వాక్యం మన లోపల ఉండాలి ఈ వాక్యం మన లోపల ఉండాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండు ఇంకేమంటుండు దేవుడు చూద్దాం ఓషియా దినవృత్తాంతాలు ముప్పై మొదటి వచనం ఇక్కడ మనము జపానియా కోసం చూసాము ఓషియా నుంచి ఓషియా పేరు కూడా ఉంది ఈ ఓషియా మన అక్కడ దినవృత్తాంతల గ్రంథంలో ఆయన బాలుడై ఉండి ప్రార్థన చేసిండు ఆ పేరు ఇక్కడ ఆయన రాసి రాశి రాసిరమాట ఓషియా దినవృత్త అంతాలు రెండో దినవృత్త అంతాలు ముప్పై మొదటి వచనం ఇక్కడ ఏమంటున్నాడు ఓషియా ఏలనారంభించినప్పుడు ఎనిమిదేళ్ళ వాడాయి ఏం చేసిందంట ఓషియా ఆయన ఒక దేశాన్ని ఏలుతున్నప్పుడు అంట ఇట్లుండటంట ఎనిమిదేళ్ళ వాడాయి ఉన్నట ఈ ఓషియా కోసమే ఇక్కడ జపెన్ రాసిండు ఈ జపెన్ ఇక్కడ అంటా ఉన్నాడు ఓషియా అమరియా ఎదల్య కూషి కుమారుడైన జపన్య అని చెప్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఓషి ఎట్లుండంట ఎనిమిదేళ్ళ వాడై ఉండట చూడు ఎనిమిదేళ్ళ పిల్లలు ఆడుతా ఉంటుంటారు కానీ ఇక్కడ ఈ ఓషి ఎట్లుండట దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆ యొక్క దేవుడు ఏం చేసిండట ఈరోశీంలో ముప్పై ఆయన ఎప్పుడైతే ఆ పనికిరాని ఇవన్నీ కూర్చివేయడానికి ఏం చేసిండంట ఆయనే కూర్చిపోయినప్పుడు ఆయన అట్లా సంవత్సరాలు ఉండంట ఎనిమిది సంవత్సరాలు ఆయన ప్రార్థన చేసిండు కానీ తన దావిద చూపించిన ప్రవర్తన అనుసరించి ఆయనే కరెక్ట్ గా జీవించిండ విచారణ చేసి విచారణ దేవుడి ద్వారా విచారణ చేసిండు ఆయొక్క బాలుడు కాబట్టి ఆయన పేరు ఇక్కడ రాసి ఆయన పేరు ఇక్కడ రాసిండు కాబట్టి దేవుడు మాట్లాడుతూ కాబట్టి అలాంటి భయభక్తులు కలిగి మనం ఉండాలి ముఖ్యంగా దేవుని అంది మనకు భయం ఉండాలి భక్తి ఉండాలి అది అందుకే ప్రసంగిలా రాస్తా ఉన్నాడు దేవుడు భయభక్తులు కలిగి ఉండడమే మానవ ఇది విధి అంటుండ కాబట్టి అయినా ఏంది భయభక్తులు కలిగి మనం ఉండాలి భయం ఉండాలి మనుషులను కాదు దేవుడిని చూస్తే మనకు భయం ఉండాలమ్మా దేవుడు నన్ను ఈరోజు చూస్తున్నాడు భయపడాలా మనం దేవునికి కాబట్టి సమయం అంట గతించిపోచున్నది కాబట్టి ఆ సమయం మనమంట వేస్ట్ చేయడానికి వీలు లేదు వేస్ట్ చేయడానికి వీలు లేదు ఫోన్ ఒకళ్ళతో మాట్లాడాలంటే ఒక గంట టైం వేస్ట్ చేస్తాం గంట ఇప్పుడు రెండు గంటన్నర కూడా పోతుంటది రెండు గంటలు కూడా పోతుంటది కానీ దేవుడి దగ్గర కూర్చోట గారికి మీ వస్తుంటది దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలంటే నిద్ర పోతుంటారు అప్పుడే నిద్ర వస్తుంటది అప్పుడే ఏదో పని ఉంటుంటది కానీ సమయం పెట్టలేక పోతా అక్కడ సైతానికి దొరికి మనుషులు ఈనాడు క్రైస్తవులు ఏమైపోతున్నాడే సైతానికి అక్కడ దొరికిపోతున్నారు నిద్ర మనిషికి నిద్ర నిద్ర నిద్ర నిద్ర నిద్ర ఎక్కువైపోయింది పనులలో ఎక్కువైపోయినారు మనుషులు అలాంటి స్థితులలో ఉండిపోయినరు కాబట్టి దేవుడు అంటా సమయం గతించిపోచున్నది కాబట్టి మనం అంట సమయాన్ని వేస్ట్ చేయడానికి వీలు లేదు సమయం దొరికిన కులది మనం ప్రార్థన చేస్తేనే ఉండాల దేవుడు ధర నీకు ఎప్పుడు దొరికినా పొద్దున దొరికినా చేయాలే మధ్యాహ్నము రాత్రి ఈ మూడు టైంలు మనకు ఉంటున్నాయి కాబట్టి మనము చేయాలి మినిమం ఒక నాలుగు ఐదు గంటలు పోయినా చాలు నిద్ర ఐదు గంటలు నిద్ర చాలు మరి ఎక్కువ పోయే అవసరం ఏమి లేదు ఎందుకంటే దేవుడు మరి ఆరోగ్యం నిస్తున్న మనని కాపాడుతూ వస్తా ఉన్నాడు ఇప్పుడు అంటుండు అతడు యహోగ దృష్టికి అంటే నీతిని అనుసరించు కుడికైనను ఎడమకైనను తొలవకుండా తన పితరుడనే దావీది చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించిండవరు ఓషియా అందుకే అక్కడ ఆయన పేరు ఇక్కడ రాసినారు చూడు దేవుడు రాశుద్ధ ఆత్మ ద్వారా ఆయన మరి ఇక్కడ పేర్లు రాయబడినాయి కాబట్టి కుడి ఏడమలు తొలగలేడంట ఆయనే కూడి అంటే లోకం తట్టు చూడలేదు లోకం తట్టు చూడలేడు కాబట్టి ప్రవర్తనకి సరిగా నడిచినట్ట తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నటంట సబుద్ధి మీద తన సొంత బుద్ధి మీద ఆధారపడలేడంట దేవుడు భయభక్తులు కలిగి ఎవరైతే తనకు మించిన పెద్ద ఆయన ఆయన మాట ఎట్లా చెప్పిండో ఆ మాట విన్నరంట మనం వింటున్నామా మనకు చెప్పిన పెద్దోళ్ళ మాట మనం అసలు వింటలేం వాళ్ళకి ఎదురు మాట్లాడుతూ ఉంటాము మన మీద నాయకులకి మనం ఎదురు మాట్లాడుతూ ఉంటుంటాం ఈయనేం చెప్తుండు మనకే అంటాం ఈమేం చెప్తుంది మనకే అంటాం ఎందుకు చెప్తున్నో మనం అర్థం చేసుకోవాలి మనకి మనని మనకు బుద్ధి చెప్తున్నో మనని గద్దిస్తురో అప్పుడు మనం వినాలి మనం కరెక్ట్గా లేము అని అర్థం చేసుకోవాలి వింటే ఏమవుతుంది ఏం కాదు అది దెబ్బ కాదు కదా మాటనే కదా కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతూ పితరుడనే దావీ చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను ప్రవర్తించెను అని ఇక్కడ అంటా ఉన్నాడు తన ఏలుబడి అందు ఎనిమిదవ సంవత్సరమున తన బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీది యొక్క దేవుని విచారించుటకు పూనుకునిన వాడై ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పూత విగ్రహములను తీసివేసి యూధాదేశంను ఎరుశులేమును పవిత్రము చేయ నారభించెను పవిత్రము చేసిన మరి మన దేశం ఇంత పాపంగా ఉంది మనం ఏం చేస్తున్నాము ఎంతో మంది చనిపోతా ఉన్నారు ఎవరస్సులు పాడైతా ఉన్నారు భార్య భర్తలకు పడ పడతలేదు ఇంత భయంకరంగా భయంకరంగా చనిపోతా ఉన్నారు భయంకరమైన పాపంలో ఉన్నారు మన దేశం కొరకు ఇంకా భారం కలిగి మనం ప్రార్థన చేస్తున్నామా ఇంకా భారం కలిగి మనం ప్రార్థన చేయాలి ఒక్కదర కూర్చినప్పుడు మీటింగ్ చేసినప్పుడు కూడా మనం ఒక ధర అందరూ కూడుకున్నప్పుడు కూడా దేశం కోసం మనం ప్రార్థన చేయడము మనం నేర్చుకోవాలి భయంకరమైన దినాలలో ఉన్నాము మన లోకం పాపంలో ఉంది దేశ మనుషులు రక్షణ పొందాలి దేశ నాయకులు రక్షణ పొందాలి అందరు ప్రతి ఒక్క రక్షణ పొందాలి ఎందుకంటే సర్వమానివాళి కోసం దేవుడు రక్తం కార్చిండు అందరినీ దేవుడు రక్తం పెట్టి కొన్నడు కానీ వాళ్ళు తెలియక నశించిపోతురు కానీ ఈనాడు క్రైస్తలు తెరిసి నశించిపోతా ఉన్నారు తెరిసి నశించిపోతా ఉన్నారు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన మాటకి మనము లోబడి ఉండాలి ఆయన మాటకి మన లోబడి ముందుకు నడవాలి రెండో తిమోతి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారవ వచనం రెండో తొమ్మిది మూడో అధ్యాయం పదహారో వచనం దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యంనకు పూర్ణంగా సిద్ధపడి దైవజనుడు ఎట్లుండట సన్నద్ధుడై సిద్ధపడి సిద్ధపడి ఉండడంట దైవజనుడు సిద్ధపడి ప్రతి సత్కార్యంను అంటే ప్రతి మంచి కార్యంనకు పూర్ణంగా సిద్ధపడి ఉండున్నట్లు దైవ దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనమును దైవ ఆవేశం వలన కలిన ఉపదేశించటకును ఉపదేశించాలంట దేవుడిని ఒక ప్రతి లేఖనమునంట ఉపదేశించాలంట ఉపదేశించడం అంటే చెప్పడం దేవుడు ఒక మాటలు చెప్పడం కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ ఉండు ఎట్లుండ సత్కార్యం పూర్ణంగా సిద్ధపడి పూర్ణంగా సంపూర్ణంగా సిద్ధపడి ఉండాలంట ఆయన యొక్క మాట సంపూర్ణంగా ప్రకటించాలే ఆయన యొక్క మాట మరి జాగ్రత్తగా ప్రకటించడం మనము నేర్చుకోవాలంట ఎవరు దైవజనుడు దైవజనుడు ప్రకటించాలే ఆ దైవ జనుడు నుడు అనేకులను శిష్యులుగా చేశారు కాబట్టి ఆ శిష్యులు కూడా ప్రకటించాలి కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన మాట మనము విని ముందుకు నడవాలి ఇంకేమన్నాడు పదిహేడవ చంలో ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది చాలా మందికి ఖండిస్తే ఇష్టం ఉండదు తప్పు దిద్దుటకు దిద్దుతుంటే వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు అపోసులుడైన పావులు తిమోతికి రాస్తా ఉన్నాడు ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి అందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది కాబట్టి మనని ఎవరు ఖండించిన బుద్ధి చెప్పినా తప్పు దిద్దినా కూడా మనము వినాలి చిన్న పిల్లలు చెప్పినా కూడా మనము వినాలి అలాంటి మనసు మనము ధరించుకోవాలి కానీ ధరించుకోలేక పోతా ఉంటారు ఏముందంటే అహం ఎక్కువైపోయింది మనిషికి అహము ఎక్కువైంది కోపం ఎక్కువైపోతుంటది మనుషులకి నేనెందుకు వినాలే ఇంత చిన్న పిల్లడి మాట నేనెందుకు వినాలే ఈమె మాట నేనెందుకు వినాలి ఈయన మాట అనుకుంటా ఉంటారు కానీ అది కాదు దేవుడి మాట వినాలి ఎవరు చెప్పినా మనము వినాలే వాళ్ళు ఎట్లా ఎట్లనే ఉండని వాళ్ళ తప్పులు మనం దిద్దడానికి వీల్లేదు ఎందుకంటే తీర్పు తీర్చేది దేవుడే కాబట్టి ప్రతి మనం కరెక్ట్గా లేకపోతే అక్కడ సరిగా కావడం మనము నేర్చుకోవాలి కాబట్టి దేవుడి ఇదే మనతోని ఇంకేమంటుండంటే ఆది కాండము కాబట్టి ఆయన మాట మనం విని ఆయన మాటకు మనము లోబాడి ముందుకు నడవాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండు ఆది కాండము ఆరో అధ్యాయం ఏడో వచ్చటము అప్పుడు ఎహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచి వేయుదును నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను దేవుడు అంటుండు నేను సంతాపం నొందినా ఎప్పుడు ఆది కాండంలోనే నోవా కాలంలోనే అక్కడ దేవుడు సంతాపము నొందిండు దేవుడు సంతాపము నొందిండు దేవుడు ఇప్పుడు కూడా ఇంకా భయంకరంగా దేవుడు సంతాపం నొందుతుడు చూడు సంతాపము ఇప్పుడు కూడా నొందుతా ఎందుకంటే అప్పుడు మా సుధమ కంటే ఇప్పుడు పవం భయంకరం ఉంది కాబట్టి ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడా సంతాపం నొందుతుడు ఎందుకు దేవుడు సంతాపం నొందుతుంది ఎందుకంటే అక్కడ మోషే కూడా మరి ఇజ్రాయెల్ ప్రజలని దేవుడు సంహరించేస్తా అంటే మోస కూడా ప్రార్థన చేశాడు ఏంది ప్రభువ ను అబ్రహాంకి ఇస్సాకి యాకోబులతో నువ్వు నువ్వు నిబంధన చేసిన ప్రభువా నువ్వు ఎట్లా అంటున్నావు అంటే అప్పుడు దేవుడికి ఆ మాట జ్ఞాపకం వస్తుంది దేవుడికి ఆ మాట జ్ఞాపకం వచ్చి అప్పుడు దేవుడు చేశాడు వాళ్ళని ఏమీ చేయలేకపోతా ఉంటాడు చూడు నరుని మాట దేవుడు విన్నాడు చూడు మనం ఇంతమంది మనం దేవుడు ప్రార్థన చేసిన మన మాట మన దేశం కోసం దేవుడు విన్నాడా వింటాడు దేవుడు వింటాడు కాబట్టి ఇక్కడ అదే అంటా కాబట్టి తుడిచి అంటున్నాడు దేవుడు చూసి చేస్తా అంటుడు కాబట్టి ఆయన రాకడా త్వరలో ఉంది కాబట్టి ఈ లోకం గతించిపోతుంది కాబట్టి గతించిపోయే లోకంని మనము చూడద్దు దేవుణ్ణి మనము చూసి ముందుకి నడవాలి కాబట్టి దేవునితోని మనము మాట్లాడాలి కాబట్టి ఇంకా దేవుడు మనతోని అంటా ఉన్నాడు కాబట్టి ఆయన మాటలు మనము వింటుండాలి ఆయన మాటను మనం వింటూ ముందుకు నడవాలి ఇంకేమంటుండే ప్రకటన ప్రకటన రెండో అధ్యాయము నాలుగో వచనంలో ఏమో పద్నాలుగో వచనంలో ఏమంటుందంటే ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు ముపవలసి ఉంది ఇక్కడే సంఘనితోని మాట్లాడుతూ ఉండు అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు ముపవలసి ఉన్నది అవేమనగా విగ్రహములను బలి ఇచ్చిన వాటిని తినున్నట్లు జారత్వము చేయనట్లును ఇస్రైలకు ఉరి ఇవ్వడం ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు ఈనాడు బాలాకు బోదలు ఉన్నాయి బిలాము బోదలు ఉన్నాయి ఈనాడు క్రైస్తవ సంఘంలో ఇవన్నీ ఉన్నాయి ఎజడబేల్ ఆత్మ కూడా ఉంది కాబట్టి మనం అన్ని వింటున్నాము మనము ఏ విధంగా ఉంటున్నాము ఇలాంటి మన లోపల ఉండడానికి వీలు లేదు అది మోసము మూ ఉన్నది ఆయన మీద కొన్ని తప్పిదములు మోస్తు మోపుతున్నా అంటున్నాడు కాబట్టి ఆయన మాట మనము వినాలే ఇలాంటి మన లోపల ఉండడానికి వీలు లేదు కాబట్టి దేవుడు అంతున్నావే మాట్లాడుతా ఉన్నాడు అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లు జారత్వము చేయనట్లు అని ఇస్రాయలకు కూడి అని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు చూడు మనకు బిలాము గురించి బాలాకు గురించి మనకు తెలుసు అక్కడ సంఖ్యాఖండము రాస్తా ఉన్నాడు మరి బాలాకు రాజు బిలాముకి చెప్తా ఉన్నాడు ఇజ్రాయల్ ప్రజల్ని క్షపించమని కానీ దేవుడు బిలాముతో మాట్లాడినప్పుడు బిలాము ఆగిపోయిండు చూడు ఇలాంటి ఆత్మలు ఉన్నాయి ఈనాడు ఇలాంటి ఆత్మలు తిరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి క్రైస్తవ సంఘంలో ఉన్నాయి క్రైస్తవ బిడ్డలలో ఉన్నాయి దే ప్రతి ఒకరి కాబట్టి దాని నుంచి విడుదల పొందడం మనము నేర్చుకోవాలి దేవుడు మనతోనదే మాట్లాడుతూ దేవుడు మనతోని మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మాట మనము వినాలి ఆయన మాటకు మనము లోబడాలి లోబడి మనం ముందుకు నడిస్తే దేవుడు మనకి తోడై ఉంటాడు కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతూ యోవేలు యోవేలు ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చినం ఒకటి పద్నాలుగులో ఏమంటుండే ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి వ్రత దినము ఏర్పరచుడి యుహవాను బతిమాలుకున్నటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడని యుహోవు మందిరంలోని మందిరంలో సమకూర్చుడి అంటున్నాడు చూడేమంటుడు నీవే మందిరము కాబట్టి మనము ఎక్కడ ఆయన నామంలో ఇద్దరు ముగ్గురు కూడి ఉంటామో దేవుడు ఉంటా అంటున్నాడు కాబట్టి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి అంటున్నాడు వ్రత దినము ఏర్పరచుడి యహోవాని బతిమాలుకున్నటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడని యహోవా మందిరంలోని సమకూర్చుడి సమకూర్చాలంట సమకూర్చి ప్రార్థన చేయాలని దేవుడు మనతోని మాట్లాడుతూ కాబట్టి ఆయన మాట మనం విని ముందుకు నడవాలి కాబట్టి ఉపవాసము ఉండాలి కొందరు ఉండలేకపోతారు కొందరు ఉంటారు ఆయన ఉపవాసము కొందరు ఉంటరు కొందరు ఉండలేక పోతా ఉంటారు కాబట్టి ఆయన మాట విని ముందుకు నడవాలి ఉపవాస ప్రార్థనలు చేయాలి మరి దేవుడు మనతో అదే మాట్లాడుతూ ఉన్నాడు కూడి చేయండి అంటుండడు దేవుడు ఊడి చేయండి అని అంటా అదే యోవేలు రెండు పన్నెండు యోవేలు రెండు పన్నెండులో ఏమంటున్నాడు అంటే ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు ఏమంటుడు దేవుడు ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించు మనవపూర్వకంగా తిరిగి నా ఇద్దకు రండి ఇదే యహోవా వాక్కు అంటుడు దేవుడు అంతను మాట్లాడుతుండు ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడవండి కన్నీరు విడవండి ఎంతో మంది నశించిపోతున్నారు కాబట్టి మనం కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి అందరం చేసిన ఇంకా ఎక్కువ మనం ప్రార్థన చేయాలి చేస్తే దేవుడు ఏం చేసాడు మన మాట వింటానని ఇక్కడ అంటా ఉన్నాడు ఇంకేమంటుండు మీ దేవుడైన యహోవా కర్ణ వాడును దేవుడు ఎట్లుండంట కర్ణ వాత్ల్యము గల వాడంట దేవుడు కర్ణ చూపిస్తాంట వాచల్యము గల వాడును శాంత అత్యంత కృపగల వాడునై ఉండి శాంతమూర్తి అంట అత్యంత కృపగల వాడాయి కృప చూపిస్తుండట దేవుడు కృప చూపి చూపించి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాతప తాను అంట చెయ్యనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాతప ఎందుకు పశ్చాప పశ్చాతప పడుతుడు దేవుడు నువ్వు కన్నీరు ఇడిచి ప్రార్థన చేసినావు కాబట్టి నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఆ ప్రార్థనకు దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు చేయగా పశ్చాతాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయంలో చింపుకొని ఆయన తట్టు తిరుగుడి వస్త్రములను కాక అంటే చింపుకోవాలంట ఈనాడు అట్లా చేస్తున్నారు ఎవరన్నా ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు ఆయన మాటకి లోబడ కంటేనే ఉన్నారు అవిధేత కలిగే జీవిస్తా ఉన్నారు కఠినంగానే జీవిస్తా ఉన్నారు ఆయన ఎంత మాట్లాడినా ఆయన మాట వినలేక పోతా ఉన్నారు కాబట్టి ఇక్కడ అదే అంటా మీ హృదయంలో చింపుకోండి చింపుకొని ఆయన తట్టు తిరగండి ఆయన తట్టు మనము తిరగడము నేర్చుకోవాలి హృదయంలోకించి పశ్చాతాపము రావాలి పశ్చాతాపం ఎప్పుడైతే మన హృదయంలోకించి వస్తుందో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన వింటా ఉంటాడు మన ప్రార్థన వింటా ఉంటుంటాడు దేవుడు విని దే దేవుడు కార్యాలు చేస్తూ ఉంటుంటాడు కాబట్టి దేవుడు మన ప్రతి మాట వింటాడు ఆయన మనతో మాట్లాడుతుంటాడు వాక్యంధారనే మనతో మాట్లాడుతుంటాడు కాబట్టి ప్రతి మాట దేవుడు మనతోని మన మాట వింటా కాబట్టి ఆయన మన ఆయనకు మనం వినాలంటే ఆయన మాటకు మనం లోబాడాలంటే మనం ఏం చేయాలంటే కన్నీరు మన మాట ఆయన వినాలంటే కన్నీరు విడిచి మనం ప్రార్థన చేయాలి ఆయన మాటకు మనము లోబాడాలి కాబట్టి ఇక్కడ అంటా ఉండు కాబట్టి దేవుడు మాట మనం విని మనము ముందుకు నడవాలి ముందుకు నడిచి ఆయన మాటకి లోబడి ఉండాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండు కాబట్టి ఆయన మాటకి విని ముందు నడిస్తే ఆయన మనకి తోడై ఉంటాడు మనకి విజయాన్ని ఇస్తుంటాడు మన ప్రాధాన్ దేవుడు జవాబు ఇస్తాడు ఎందుకు మన ప్రాధాన్ ఏంది మన దేశం కూరకే మనము ప్రార్థన చేస్తా ఉంటున్నాం కాబట్టి మన దేశాన్ని దేవుడు విడుదల చేస్తా ఉంటుంటాడు కాబట్టి దేవుడు మనతో రెండవ పేతురు రెండో పేతురు మూడో అధ్యాయము పదవ వచనము అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఇక్కడ పేతుడు రాస్తుండే ఏం రాస్తుండ్రు అయితే ప్రభువు దినము దొంగ వచ్చును ఆ దినంన ఆకాశములను ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును చూడు ఆయన దినం అంట ఎవరికి తెలియదు అంట ఆ దినం రావడం కాబట్టి దొంగ వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవునంట గతించిపోతాయి పంచభూతములు మికుటమై వ్రేండంతో లయమైపోవును వ్రేండంతో లయమైపోవునంట భూమి దాని మీద కృత్యములు కాలిపోతాయంట ప్రతిదీ ఇట్లా జరుగుతుందని దేవుడు మాట్లాడతా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అదే అంటా ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోనట్టి పంచభూతములు మహా బ్రేండంతో కరిగిపోనట్టి దేవుని దినపు రాకట కొరకు కన్నిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగరతగలవారై గలవారై ఉండవలను చూడింత మనము ఉండాలంట దేవుని దినపు రాకట దేవుని దినపు రాకట కొరకంట పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను ఆశతో కనిపెట్టి రాకడ కొరకు ఆశ కనిపెట్టచ్చు దాని దానిని ఆశతో ఆపేక్షించు కాబట్టి భక్తితోనూ ఉండాలంట ప్రవర్తనతో భక్తితోనూ పరిశుద్ధమైన ప్రవర్తతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త ఉండవలనని దేవుడు మనతోని మాట్లాడుతూ పరిశుద్ధంగా మనము జీవించడం నేర్చుకోవాలి లోకంలో పరిశుద్ధంగా మనము జీవించాలి దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉండాలి మన ప్రవర్తన ఎట్లుంది మనము నడుస్తున్న ఈ లోకంలో మన ప్రవర్తన ఎట్లుంది మన మాట తీరు ఎట్లుంది మనము కంటి ద్వారా చేసినమా నోటి ద్వారా మన మాట్లాడుతున్నామా ఇవన్నీ మనము జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి మనము దేవునికి లోబడి ముందుకు నడవాలి కాబట్టి ఆయన మాట విని మనం ముందుకు నడుస్తే ఆయన మనకు తోడై ఉంటాడు తోడై ఉంటాడు కాబట్టి ఆయన మాట మనము వినాలి ఆయన మాట విని మనం ముందుకు నడవాలి కాబట్టి దేవుడు అదే మాట్లాడుతా ఉన్నాడు పరిశుద్ధంగా ఉండడం మనము నేర్చుకోవాలి ప్రవర్తన కలిగి జాగ్రత్త కలిగి మనము జీవించడము నేర్చుకోవాలి సామెతలు పద్దెనిమిదో అధ్యాయము పదో వచనము సామెతలు పద్దెనిమిది పది పదిలో దేవుడు ఏమంటుండే యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును చూడు యహోవ నామం ఎట్లుండ బలమైన దుర్గం నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును ఆయన నామం అంట బలమైందండి కాబట్టి నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుతాడంట దేవుడు ధరకి పరిగెత్తితాడు కాబట్టి వాడు ఎట్లుంటాడంట సురక్షితంగానే ఉంటాడు సురక్షితంగా ఉంటాడు కాబట్టి ఆయన మాట విన్నాడు వింటాడు కాబట్టి ఆయన మాటలు విని ముందుకు నడవాలి ఆయన మాటలు విని ముందుకు నడవలే కాబట్టి అప్పుడే నీతిమంతుడు సురక్షితంగా జీవిస్తాడంట పరిగెత్తుకొని వెళ్తా కాబట్టి ఇక్కడ దేవుడు మంత్ను మాట్లాడుతూ ఉన్నాడు ఇంకోటి చూసుకుందాం మాక్యం ఆమోసు ఆమోసు ఐదు నాలుగు ఐదో అధ్యాయం నాలుగో వచనం ఇజ్రాయేల్ ఇజ్రాయేలతో యహోవ సెలవిచ్చిన దేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించినడలా మీరు బ్రతుకుదురు ఏమంటుండు దేవుడి ఇక్కడ దేవుడు మాట్లాడుతుండు దేవుడు సెలవిస్తున్నాడు ఏమంటుండంటే ఇజ్రాయలతో యహోవ సెలవిచ్చిన నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురు మనం బ్రతికినామంటే ఆయన ఆశ్రయించినాం కాబట్టి ఈ రోజు మనము సజీవ లెక్కలో ఉన్నాము కాబట్టి ఆయన్ని ఆశ్రయించాలంట ఆశ్రయిస్తే మనము బ్రతుకుతామని దేవుడు మనతోని మాట్లాడతా కాబట్టి ఆయన మాట మనము వినాలి ఆయన మాట వినాలే ఆయన మాటకి మనం విధేత కలిగి చూపించాలి దీన మనస్సు కలిగి ఉండాలి వినయము కలిగి మనము ఉండాలి దేవుడు ఇక్కడ అదే మనతో మాట్లాడుతూ కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతూ ఉండాలి ఇంకేమంటుండు రెండో పేతురు రెండో పేతురు మూడో అధ్యాయము మూడు ఆరో వచనం ఆ నీల అప్పుడున్న లోకము నీటి వరదలతో మునిగి నశించను ఎప్పుడు నోవా కాలంలో ఏమైపోయిందంట ఆ నీల వలన అప్పుడున్న లోకము నీటి వరదలతో మునిగి నశించెను అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పులను నాశనమును జరుగు దినము వరకు అగ్నికులకు నివ అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి అదే వాక్యం భద్రము చేయబడి ఉన్నదని దేవుడు అంటావుడు అగ్ని కొరక అంట ఆనాడు నీల వలన జరిగిపోయింది ఇప్పుడు దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతుడు ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం భద్రము చేయబడి ఉన్నది చూడంత భయంకరంగా దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన మాటలు వింటేనే మనకి భయము కలగాలి ఆయన మాటలు వింటనే మనకి భయము కలగాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఆయన మాటలు వినాలంట జాగ్రత్తగా విని ముందుకు మనము నడవాలి కాబట్టి మీని ముందుకు నడుస్తే దేవుడు మనకి తోడై ఉంటాడు దేవుడు ప్రతి దాంట్లో మనకి తోడై ఉంటాడు ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు కాబట్టి అదే పేతురు రెండవ పేతురు మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచనం ఇక్కడ ఏమంటుండే దేవుడు మనతో మాట్లాడుతుండు మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది ప్రవచన వాక్యము ఇంతకంటే స్థిరమైనది ప్రవచన వాక్యం మనకున్నది ఏంటంట తెల్లవారు వేకువ చుక్క మీ హృదయలలో ఉదయించు వరకు ఆ వాక్యం అంట తెల్లవారు వేకువ చుక్క అంటే ఆ వాక్యం అంట రేయి మొదటి జామున హృదయంలో వెలగాలంట ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతుంది తెల్లవారి వేకువ చుక్క మీ ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి చోటును వెలిగించు దీపమైనట్టు అంట దీపమైనట్టు ఉన్నది దాని ఎందు మీరు లక్ష్యం ఉంచిన ఎడలా మీకు మేలు దాని ఎందు మీరు లక్ష్యం వస్తే మీకు మేలని దేవు మరి పేతురు రాస్తా ఉన్నాడు కాబట్టి దాని ఎందు మనం లక్ష్యం ఉంచాలంటే ఆయన వాక్యం అందు మనం లక్ష్యం ఉంచి వినయ దినం దినత్వము కలిగి మరి ఆయన మాట విని స్థిరమైన ఆ వాక్యం పట్ల మనము స్థిరత్వము కలిగి ఉండాలంట తెల్లవారు వేకు చుక్క ఉదయించు వరకు హృదయం ఉదయం లేచి మనం దేవుని ఒక వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నామా వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామా చదువుతున్నామా అది మనము చూడాలి పక్షులు లేచి దేవుణ్ణి సుతిస్తుంటాయి ఒక రాత్రి లేచి మనం ఎందుకు లేవలేకపోతున్నాం మనం కూడా లేచి మనం దేవుణ్ణి స్థుతించాలి మనం దేవుడు రోషం దేవుడు కాబట్టి ఆ దేవుణ్ణి మనము స్థుతించాలి మనం కూడా రోషం ఉండాలి దేవుడు రోషం దేవుడు కాబట్టి మనం రోషం కలిగి జీవించాలి కాబట్టి అందుకే అంటా దేవుడు అదే మనతోని మాట్లాడుతూ ఉండు కాబట్టి ఇది అంట వెలిగిస్తుందంట లక్ష్యం ఉంచిన మీకు మేలు దీని అంది లక్ష్యం ఉంచాలంట లక్ష్యం ఉంటేనే మీకు మేలు మేల్ అంటే ఏం మేలు దేవుడు దొరకడమే మనకు మేలు దేవుడు దొరకడమే మనకు ఆశీర్వాదకరము కాబట్టి ఆయననే మనకు దొరికింది కాబట్టి మనకు మేలు కలిగింది మేలు కలిగింది కాబట్టి ఈ రోజు మనం ఈ వాక్యాన్ని మనము వింటా ఉన్నాం కాబట్టి ఆయన దొరికింది కాబట్టి మనకు మేలు ఇంకంత మించి లోకం లేమి లేదు కాబట్టి ఆయొక్క మేలు మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు అదే అంటా ఉన్నాడు మరి అదే మంత్ర మాట్లాడుతూ ఉన్నాడు సిగ్గుమాలిన జినులార రండి పొట్టు గాలికి ఇగురినట్లు సమయము గతించున్నది కాబట్టి సమయం గతించిపోవచ్చున్నది కాబట్టి సమయం గతించిపోవచ్చున్నది కాబట్టి దేవుడు అదే మంతుని మాట్లాడుతూ ఉండు విధి నిర్ణయం కాకమునిపే ఏహోవో కోపాగ్ని మీదికి రాకమునిపే మిమ్మను శిక్షించుటకాయి ఏహోవో ఉగ్రత దీరము రాక కూడి రండి అంటావాడు కూడి రండి రండి నా రండి రండి అని దేవుడు పిలుస్తుంటే కూడా మనుషులు ఆయన మాట వింటలేరు దేవుడు పిలుస్తా దేవుడు చూస్తా ఉన్నారు కానీ మనుషులు మాత్రం ఆయన చూడలేకపోతా ఆయన మాట వినలేకపోతా ఉన్నారు కాబట్టి ఆయన మాట వినాలి అని దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి ఆయన మాట విని ముందుకు నడుస్తుందంట సమయం అంట గతించిపోతుంది కాబట్టి సమయాన్ని మనం వేస్ట్ చేయడానికి వీలేదు రేయి మొదటి జామనం మనం రేసి ఆయన సు తీస్తుందంట వేకు చుక్కలాగా మన హృదయంలో ఆయన వాక్యమే దేవుడు కాబట్టి ఆ వాక్యం మన హృదయంలో రాసుకుంటానంట ఆ వాక్యం మనకు తోడై ఉంటుంది అదే మనం ఇతరులకు మనం ప్రకటిస్తున్నానంట దేవుడు మనని ముందుకు నడిపిస్తూ ఉంటుంటాడు అనేకులకు మనం దేవుడు గురించి చెప్పాలి అనేకులకు కొరకు మనం ప్రార్థన చేయాలి ఇంకా భారం కలిగి మనం ప్రార్థన చేయాలి మళ్ళీ ఇంకో రోగము వచ్చింది ఇంకో వ్యాధి కొత్త రోగము వ్యాధి వచ్చింది ఆ వ్యాది వ్యాధి మళ్ళీ భయంకరమైన వ్యాధి వచ్చింది అది భయంకరంగా అంట అది మన నీళ్ళు తాగిన భయంకరమే అది మనం గాలి పిలుచుకున్నా భయంకర అంత భయంకరం వ్యా వ్యాధులు కానీ అందులో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తా ఉన్నాడు కరోనా టైంలో కూడా మనల్ని కాపాడుతూ వచ్చిండు దీని నుంచి కూడా దేవుడు కాపాడుతాడు ఎందుకంటే ఆయన మాట మనం వింటేనే మనని కాపాడుతూ వస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన మనము భయభక్తులు కలిగి ఉండాలి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మనం జాగ్రత్త కలిగి మనము ఉండాలి ఉంటే ఈ సమయాన్ని మనం వేస్ట్ చేయకుండా ఉండి ఆయన శుతించి ముందుకి నడిచి ఆయన మనం వెదికితే ఆయన మనకి తోడై ఉంటాడు కాబట్టి నేను చెప్తున్నా ఏమంటున్నాండి మనం సమయాన్ని వేస్ట్ చేయద్దు సమయం వేస్ట్ మనము చేయద్దు చేస్తేనే ఉండాలి ఒక్కోసారి మనం కూర్చొని చేయలేకపోతే మనము ఒక గంట ఒక గంట మనం అట్లా చేసిన దినానికి మనం చేస్తూనే ఉండాలి ఒక్కోసారి కూర్చోలేకుంటే చేసిన సమయం దొరికినప్పుడు మనం చేస్తూనే ఉండాలి అట్లా చేస్తుంటే దేవుడు మనకి తోడై ఉంటుంటాడు కాబట్టి దేవుడు ప్రతి దాంట్లో దేవుడు మనమే విడుదల చేస్తూ ఉంటుంటాడు కాబట్టి అంత గొప్ప దేవుడు కలిగి మనము ఉన్నాము కాబట్టి మొన్న రోజు నాకు ఏమైందంటే మేము పని చేస్తున్నాం కాడ ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఆమె ఆ కర్ర చూడలేదు నేను కూడా చూడలేను ఆ కర్ర ఏమైందంటే మొత్తం నాకు కన్ను కుచ్చుకుంది మొత్తం నా రెప్ప మూసుకపోయింది కాబట్టి నాకేం జరగలే మొత్తం కుచ్చుకపోయింది నేను ఏమి అనుకొని అనుకున్నా తెల్లారి నేను మళ్ళీ హాస్పిటల్కి పోయినా హాస్పిటల్ పోతే ఆమె అన్నది ఇక నీకు సరిగ్గా లేకపోతే నేను వేరే దగ్గర రాస్తానని అని అన్నది కండ్ హాస్పిటల్ పోయే చూపించుకున్నా చూపించుకుంటే ఆమె అన్నది ఆమె కూడా అక్కడ చూస్తే ఆమె కూడా క్రిస్టినే ఆమె అన్నది చూస్తా అమ్మా చెప్తా నీకు కరెక్ట్ గా లేకపోతే నీకు వేరే దగ్గర రాస్తా అన్నది అంటే నేను అనుకునేసి నన్ను ముట్టి స్వస్థపరిచే వేసు ప్రభావ ముట్టే దేవుడు మేము పిలిస్తే పలుకుతున్నావు దేవా కాబట్టి నువ్వు నన్ను ముట్టి స్వస్థపరిచ నేను ప్రార్థన వేసుకున్నా మరి అంతకుముందు అది కుచ్చుకున్నప్పని నేను ప్రార్థన చేస్తున్నా మరి అక్కడ మొత్తం చెక్ చేసింది చెక్ చేసి ఏం చేసిందంటే చూసింది చూసి నరాలు అన్ని మొత్తం ఈ కన్ను మొత్తం ఓపెన్ చేసి అక్కడ చూసింది వాళ్ళు చూసి చెక్ చేసిరు మొత్తం చెక్ చేసి చూస్తే అమ్మ నీకు లేదు కాబట్టి ఈ నెల రోజులు డ్రాప్స్ వేసుకో కన్న అని అన్నారు సరే నేను నెల రోజులు వేసుకుంటా మేడం మళ్ళీ తిరిగి చూపించుకో అంటే సరే మేడం అని చెప్పేసి నేను వచ్చిన చూడు దేవుడు నన్ను ఏం చేసిన అందరికీ మన అందరి ప్రాథంలో దేవుడు వింటా ఉన్నాడు కానీ ఆయన మాట ఆయన మాటకు మనము వినయము కలిగి విధేత కలిగి దీన మనసు కలిగి మనము ఉంటే ఆయన ప్రతిదీ వింటా ఉంటాడు అందరికీ విన్నాడు కాబట్టి దేవుడు నా ఆ కన్ను విషయంలో దేవుడు కార్యము చేసినాడు కన్ను విషయంలో దేవుడు కార్యము చేసిండు మరి ఇంకోసారి నేను సడన్లీ జారి పడిపోయినా కానీ నేను ఆ రోజు జల్లే పని చేసుకొని నేను ప్రాథం చేసుకుంటాను అనుకున్నా కానీ జారి పడిపోయినా కానీ పడిపోయినప్పుడు అప్పుడు అనుకున్నా ఇది పడిపోయినా పడిపోయినా కానీ ప్రాథం చేయకుండా అయిపోతా అనుకున్నాను అదే ప్రా దాన్ని అట్నే నేను ఇట్లనే కూర్చొని ప్రార్థన చేశా కాబట్టి ఇది శోధనే కాబట్టి నేను ఇట్లనే కూర్చొని ప్రార్థన చేశాను అట్లనే కూర్చొని మూడు గంటలు అట్లనే కూర్చొని ఆ ఉన్న పర్లేదు అట్లనే కూర్చొని మూడు గంటలు కూర్చొని ప్రార్థన చేసినా ఆ నొప్పి ఎక్కడనో పోయింది మనం అనుకుంటాం నాకు జనం వచ్చినా ఏ ఏం ప్రార్థన చేసంతి అనుకుంటాం తలనొప్పి వచ్చినా ఏం ప్రార్థన చేసి చేసంతి అనుకుంటాం కానీ అప్పుడే మనం ప్రార్థన చేయాలి అప్పుడే మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని స్వస్థపరుస్తుంటాడు ఆ బాధని ఆ నొప్పిని మనం పక్క మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు కాబట్టి నన్ను స్వస్థపరిచిన దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచి దేవుడు నన్ను కాపాడి ప్రతి దాంట్లో దేవుడు నన్ను కాపాడుతూ ఉండు కాబట్టి మనం ముయించాలంట మనల్ని కాపాడుతా ఉన్నాడు ఇంకోటి సాక్ష్యం ఏంటంటే మా నేను అన్న కూడా ఫోన్ చేసి చెప్పినా అతను కూడా బాగా చాలా భయంకరం క్లిష్ట కానీ అందరి ప్రార్థనలు విన్నాడు నేను స్కైపీలో కూడా చెప్పినా మొత్తం ఇప్పుడు ఆయన బాగా మంచి పని కూడా పోతా వాళ్ళ వాళ్ళ తిరిగిలో వాళ్ళ పద్ధతిలో తిరిగి కానీ కానీ అందరి ప్రార్థన దేవుడు నేను ప్రార్థనతోనే బాగైనా అందరి ప్రార్థన ద్వారా దేవుడు ఆయనని బాగు చేసిండు ఆయన్ని బాగు చేసిండు అన్న బాగేయిండు ఆయన ఇప్పుడు మంచిగా పనికి పోతా ఉన్నాడు పనికి పోతా ఉన్నాడు చూడు దేవుడు ఆయన ఆ జీవితంలో కూడా కార్యము చేసిండు చూడు మనం ఎక్కడ పోయినా అందరి కోసం ప్రాథ అందర జీవితంలో సాక్షాలు ఉన్నాయి దేవుడు కార్యాలు చేస్తున్నాడు ముందుకి నడిపిస్తా ఉన్నాడు చూడు అంత గొప్ప దేవుడు కాబట్టి మనము ఎంత ప్రార్థన చేస్తున్నామో ఈ ప్రార్థన మనం దాచుకోవాలి ఈ ప్రార్థన మనం దాచుకుంటేనంట నాకు యాదికి ఉంది మరొకసారి అన్న చెప్పిండు ఈ సంవత్సరం మనము ఎంత ప్రార్థన చేస్తే కాబట్టి మనం ఎంత ప్రార్థన చేసి మనం దాచిపెట్టుకుంటే ఈ ప్రార్థన ఒక సమయం చాలా అవసరం వస్తుంది ఎందుకంటే నా జీవితంలో నేను చూసిన ఆ ప్రార్థన విషయం ఆ ప్రార్థన విషయం నా జీవితంలో చూసిన దేవుడు ఆ అట్టి విధమకైన కార్యాలు నా జీవితంలో చేసిండు ఎందుకంటే చాలా ప్రార్థన చాలా అవసరం అంటే మనం మన కొరకు కాదు కానీ ఇతరుల కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేస్తుంటామో దేవుడు మన అది మనని మన ప్రాబ్లం నుంచి దేవుడు విడుదల చేస్తుంటాడు మన ప్రాబ్లం కాదు ఇతరుల కొరకు మనం చేస్తుంటే దేవుడు మనకి సహాయము చేస్తా ఉంటాడు అంత గొప్ప దేవుడు కాబట్టి మనం ఇతరుల కొరకు కూడా చేయాలి అందరి మనం చేస్తున్నాం ఇంకా ఎక్కువ మనం భారం కలిగి మనం చేసి ముందుకు నడవాలి సమయం అంట గతించిపోతుంది కాబట్టి ఆ సమయం మనం వేస్ట్ చేయకుండా మనం దాన్ని ఒక్క ఒక నిమిషాలు కూడా మనం వేస్ట్ చేయకుండా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి సమయం దొరికినప్పుడు మనం పని చేయాలి మనం డ్యూటీ చేసుకోవాలి మనం ఇంట్లో మనం బయట పని చేసుకోవాలి మనం పని చేసుకోవాలి మనం నిద్రపోయే టైంలో నిద్ర పోవాలి ఎంత నిద్ర అవ్వాలి అంతనే నిద్ర అవ్వాలి దేవుడు మొద్దున రేయి మొదటి జాములు వేసి ప్రార్థన చేయాలి మనం కూడా మనం ప్రార్థన కోసం మనం విన్నాం ఏ రాత్రి మనం ప్రార్థన చేయాలి మనం మనం వాక్యం విన్నాం చూడు కాబట్టి మనం రేయి మొదటి జామున లేచి మనం ప్రార్థన చేయడం మనము నేర్చుకోవాలి మనము నేర్చుకోవాలి మా యొక్క డ్యూటీ అయితే ఐదున్నరకే మేము పోవాలి నేను నాలుగు గంటలకి లేస్తా లేచి ఒక గంట నర ప్రార్థన చేసుకుంటుని తయారై వెళ్ళిపోతా ఎందుకంటే మనం పోతున్నామంటే మనం రాత్రి అంతా కాపాడుతున్నా అంటే దేవుడే కాబట్టి ఆ దేవుడు మనం కాపాడుతున్నాడు కాబట్టి మనం ప్రార్థన చేసుకొని మనం బయటికి వెళ్ళాలి ఎందుకంటే అంత గొప్ప దేవుడు మనం కాపాడుతూ వస్తా ఉంటాడు మాకు ఐదున్నరకే మేము వెళ్ళిపోవాలి డ్యూటీకి కాబట్టి దేవుడు మాకు ప్రతి దేవుడు సహాయం చేస్తున్నాడు ప్రతి మాట దేవుడు వింటా ఉన్నాడు కాబట్టి ఆయనకి లోబడి మనం ముందుకు నడవాలి వినయం కలిగి ఉండాలి దీన మనసు కలిగి ఉండాలి ఆయన భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి తోడై ఉంటాడు చిన్న వాక్యము సాక్ష్యము దేవుడు దీవించను గాక స్తోత్రం పరిశుద్ధిరా మై మంగళ రజానికి వందనాలు ఏసుకృష్ణజానికి వందనాలు తండీ వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడిన దేవా అందుని బట్టి నీకు వందనాలు దేవానికి స్తోత్రం దేవా ఒక సమయం గతించిపోతున్న రాజ దేవానికి వందనాలు తండ్రి ఏసు రజానికి స్తోత్రం సమయం గతించిపోతున్న దేవా ఆ సమయం మేము వేస్ట్ చేయడానికి విలేదు దేవానికి వందన నీ మాటకు మేము వినాలి నీ మాటకి మేము డోహబడాలా దేవా నీ యొక్క కూర్చొని మేము నేర్చుకోవాలా దేవా నీ యొద్ధ కూర్చొని మేము నేర్చుకోవాలి కాబట్టి దేవానికి వందనాలు తండీ దేవ వాక్యంధర మీరు మాతను మాట్లాడిన దేవానికి వందనాలు అందుని వందనాలు తండీ మీరు తరిగించండి దేవానికి స్తోత్రం దేవ యేసుక్రిస్త వందనాలు తండి దీన్ని వినాలి వాక్యం సరే మేము మా జీవితంలో అవలభించుకోవాలి ఇతరులకు ప్రకటించాలి అలాంటి జీవితం మీరు మాకు దయచండి మేము భారం కలిగి మీ సేవ చేయాలి అనేకులకు నీ మాట మేము ప్రకటించాలా దేవా అలాగ మమ్మల్ని వాడుకొని నీ సాక్షి మమ్మల్ని అందరికి నిలబెట్టుకొని నీ నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసు కృష్ణున్నాం తండ్రి ఆమెన్సింగ్ ఇచ్చేయండి మనోజనా హలో బ్లెస్సింగ్ ఇచ్చేయండి అన్నా ఓకే ఓకే మన ప్రభు ప్రభు కృప మన కే పరిషత్తులకు ప్రతి కుటుంబంకు దేవునికి ఎల్లప్పుడు సదాకాలం మనకందరికీ దేవునికి సదాకాలం తోడుగాక ఆ మెయిన్